పరిశుదురకు దేవా వేసే మీకు వందాలనైనా గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా సమస్త సృష్టికి మూలకారకుడవు ఆది సంబూతుడవునైనా మీరే యుగ యుగములకు స్తోత్రార్హుడో ప్రవ్వా మేమింకనూ పాపులమై ఉండగా మా కొరికి లోకంలోకి వచ్చినైనా మాకు బదులుగా మీరు మరణించి ప్రయోదనంగా మీ యొక్క ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు కాబట్టి మేం మీ సత్తు ప్రవ్వా మా జీవితం మీద మాకు ఏ అధికారం లేదు ఎందుకంటే అది మీకు సమర్పించినాం కాబట్టి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమయం ప్రవ్వా మీ గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా నడిపించండి వాక్యంలోని ఆ యొక్క సత్యాలను గ్రహించలాగానే ఆత్మీయ నడిపింపు దండి మేము ప్రవ్వా దేని విషయంలో ఆతరపడకుండానైనా త్వర త్వరగా పరిగెత్తకుండా ప్రవ్వ నిదానంగా ముందు పోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరే మమ్మల్ని చిన్న గొడపిల్లగా మేము అయినా మీరే మమ్మల్ని పట్టుకొని ఎత్తుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు ఆకలి సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రియా ఈరోజు పదహారవ తారీఖు డిసెంబర్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా తమ్మూజు నెల అంటం దీన్ని ప్రపంచమంతా ఈ నెల తమ్మూజు దేవతని ఆరాధించే నెల ప్రతి దేశం ప్రపంచమంతట జరిగేది ఇదే మన దేశంలో ఇది ఏమంటాం చలికాలం కదా ఇది కానీ అదే ఫారిన్ దేశ కంట్రీస్లో ఇది ఎండాకాలం వాళ్ళకి ఎండాకాలం ఇది ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ అటు దీకంతా ఎండాకాలం ఇది భయంకరమైన వేడి ఉంటుంది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 స్థిరంగా ఉంటే భూమి ఉంటుంది అది స్థిరంగా లేదు తిరుగుతూనే ఉంది ఇరవై నాలుగు గంటలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కాబట్టి సూర్యుని చుట్టి తిరుగుతూ ఉంటుంది సూర్యుడు మధ్యలో ఉంటాడు అన్ని గ్రహాలకి మధ్యలో ఉంటాడు సూర్యుడు చుట్టూ తక్కిన గ్రహాలనే తిరుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాలు తిరుగుతున్నాయి భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన దేశము అటదికి ఉల్టా వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు మనకి కాబట్టి చల చలికాలం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 ఆ విధానం పెట్టండి కాబట్టి వాస్తవం అనేది లేనేలేదు నిజానికి అది వాస్తవం కాదు అది వమ్ము దాని గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం కాలాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాలాలు తమ్ముజు కాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఒకసారి వస్తుంది కాలం సంవత్సరానికి ఒకసారి వస్తుంది తమ్ముజు నెల కాబట్టి ఈ నెల అందరూ ఆ చెట్టు చుట్టూ కూర్చొని ఆనందిస్తుంటారు కానీ పాత నిబంధన కాలంలో చూపిస్తానని ఇప్పుడు చూపించాను మీకు వాక్యం ఎటో దిక్కు వెళ్ళిపోతుంది పాత నిబంధన కాలానికి వస్తే కనానీయులు దాని తర్వాత బబులోను దాని తర్వాత ఆ చెట్టు చుట్టూ కూర్చొని ఏడ్చేవాళ్ళు ఆ చెట్టు పెట్టుకుని దాన్ని అలంకరించి ఏడుస్తుండేవాళ్ళు ఎందుకంటే ఆ తమోజు దేవతని ఓదార్చడం కొరకు ఏడ్చేవాళ్ళు ఏం పర్లేదు నీ బాబు చనిపోలేదు ఇదిగో నీ బాబు ఈ చెట్టులాగా ఉన్నాడు పచ్చగానే ఉన్నాడు ఈ చెట్టులాగా దీన్ని అలంకరించడం నీ బాబు ఇట్లా అలంకరించబడ్డాడు ఆయన చనిపోలేదు అని ఆ దేవతని ఓదారుస్తూ దేవత ఏడుస్తూ తన కొడుకు చచ్చిపెడనేసి చని తన కొడుకు గొర్రెలంగా ఆస్తు ఉంటాడు చలికాలం గొర్రెలంగాస్తూ ఉంటే ఎలుగుబంట వచ్చి వాడి మీద పడి చీల్ వాడు చనిపోయేనేసి తల్లి ఏడుస్తా ఉంటే మనుషులు ఓదారుస్తూ ఉంటారు అది స్టోరీ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 జ్ఞాపకార్థంగా చెట్టుని పెట్టి వాళ్ళు దాని చుట్టూ కూర్చొని ఏడ్చేవాళ్ళు నువ్వు చనిపోలేదు నీ కుమారుడు చనిపోలేదు అనేసి ఆ సమీర నీస్ అనే ఒక దేవత ఉంటుంది తన కొడుకు చనిపోలేదనేసి బా ఆమె ఓదార్చుతూ అటు చెట్టు పెడతారు అన్నట్టు పెద్ద చెట్టుని తీసుకొచ్చి నరికి దాన్ని కట్టి దానికి మేకులేసి దిగొట్టి కదలకుండా దాన్ని బంగారు వెండితో నగలతో అలంకరించి వాళ్ళు ఆ రీతిగా తల్లిని ఓదారుస్తుంటారు అట్లా అక్కడ నుంచి ఆ ఆచారము కణానీల నుంచి ఇస్ల్ పదవికి ఇస్ పదా నుంచి అనేక ప్రాంతాలకి విస్తరించింది దాని తర్వాత రోమా పట్టణానికి విస్తరించింది రోమిలు అంటే కేథలిక్స్ క్యాథలిక్స్కి విస్తరించింది కేథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్స్కి వచ్చింది ఆ రీతిగా ప్రపంచమంతటా విస్తరించింది అది ఖచ్చితంగా దుష్టిని ఆత్మ దుష్టుడు దేవుని మీద మనసు కేంద్రీకరించుకునేకుండా దయాల మీద కేంద్రీకరించుకుని లాగా వాడు చేస్తూ ఉంటాడు వాడి పని అది కానీ మనం మటుకు మన మనసు ఎప్పుడు ప్రభు మీదనే కేంద్రీకరించుకోవాలి ఎందుకంటే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైనా క్రీస్తు వైపు చూస్తూ నీ గురియొద్దకు పరిగెత్తమని హెబ్రిల్ రాష్ట్రపత్రిక పావులు మన జ్ఞాపకం చేస్తాడు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడు ఏసు ఒక్కడే మనలో విశ్వాసాన్ని పుట్టించినవాడు మనలో విశ్వాసాన్ని పెంపొందించేవాడు ఆయనని ఆయన తట్టు మనం చూస్తూ పోవాలా అందుకే పొద్దున్న లేస్తేనే మనకి దేవుని వాక్యం అవసరం ఎందుకంటే మన మనసు ఆయనకి సమర్పించాలి నీ మనసుని నీ తలంపులను అన్నింటిని ఆయనకి సంపూర్ణంగా సమర్పించాలా అప్పుడే ఆ రోజు అంతా నువ్వు జీవించగలవు లేకపోతే ఒకరోజు మర్చిపోయినా మనకు దేవుని ధ్యానము దేవుని వాక్యం ధ్యానించడము ఆ రోజు అంతా నీకు శ్రమ ఎంతో వేదన ఎంతో దుఃఖం ఉంటుంది నీ ఆత్మ కూడా వేధిస్తూ ఉంటుంది ఘోషిస్తూ ఉంటుంది అందుకే ప్రతిరోజు పొద్దున లేస్తే మన మైండ్ సమర్పించాలా ఎట్ట సమర్పించాలా వాక్య వాక్యంతో ప్రార్థనతో మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మరి ముఖ్యంగా ఈ రోజులలో ఎందుకంటే ఇది చాలా భయంకరమైన రోజులు క్రైస్తవులకి అనవసరంగా రెచ్చగొట్టే రోజులు ఇవి ఈ కాలం అది ఎందుకంటే దుష్టుడు ఆ రీతిగా ఆ పని కొరకు వాడు ఏర్పరచబడ్డాడు దేవుడు వాన్ని ఆ పని కొరకు ఏర్పరచుకు నీకు తెలుసు దుష్టు దుష్టునికి దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చింది యోగు కాలంలో మనం చూస్తాం యోగు నీతిమంతుడే నిందరహితుడే కానీ ఎందుకు పరీక్షించబడ్డాడు అంటే ఉపమాన్ రీతిగా అర్థం చేసుకోవాలని గొప్ప జనానికి సాదృశంగా ఉన్నాడు సరే యోగులో కొంత గర్వం ఉన్నట్టు మనం తర్వాత చూస్తాం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 విధయితే చూపించకపోతే మనం ఆయన బిడలం కాలేము అని హెబిల్ రాష్ట్రపతికలు చూస్తాం అనేక సార్లు తమోజు కాలంలో మనం ఉంటున్నాము ఆశ్చర్యకరంగా మీ కా గ్రంథం అధ్యాయము ఆయన పుట్టుకకి సంబంధించింది అంత ఆయన పుట్టుక ఆయన మరణానికి సంబంధించింది అదే రీతిగా ఆయన తీర్పుకు సంబంధించింది అంటే చూడండి ఆ ఒక్క అధ్యాయంలోనే ఆయన పుట్టుక ఆయన మరణ ఆయన తిరిగి రావడం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 ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఇస్రాయల్ న్యాయాధిపతి ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవించబోతున్నాడు అనేది చూస్తున్నాడు దానికి సంబంధించిన ఆత్మీయ విషయాలు మనం అట్టు పెద్ద వరని సమాప్తిలో విశ్వాసు చంపడము దేవుని సేవ అనుకునేవాళ్ళు దానికి సంబంధించిన వాక్యలు కూడా కొంతకాలంగా విశ్వాసం దేవుని బిడలని చంపుతుంటే నేను దేవుని సేవనే చేసిన అనుకుంటాడు చంపెట్టాడు పౌలు కూడా అదే సౌలు లాగా ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు క్రైస్తవులని తరిమి కొట్టి చంపుతా నేను దేవుని సేవ చేస్తున్నాను అనుకున్నాడు పాత నిబంధన కాలంలో కూడా అంతే ఆ యాచకులు దేవుని సేవ చేస్తున్నా ప్రవక్తలను హింసించినప్పుడు మేము దేవుని సేవ సేవ చేస్తున్నాం దేవునికి రోషం కలిగి మేము దేవుడే వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రవక్త అన్న విషయం గ్రహించలే అదే అదే రీతిగా కృత నిబంధనకు వస్తే కూడా అంతే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 వాళ్ళు దేవుని బిడలే వాళ్ళు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నారనుకుంటారు కానీ వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ చదువు చదువు వాళ్ళు తాల్మూడు చదువుతారు తాల్మూడ్ గురించి ఎవరు తెలియదు ఎందుకంటే అసలు వాళ్ళు వాళ్ళు ఇలాంటి పుస్తకం చదువుతారన్న విషయమే తెలియదు పాస్టర్ చెప్పరు కూడా ఆ పుస్తకంలో ఏముంటుందో కూడా ఎవరు తెలియదు ఎందుకు తెలియదు అంటే దాని గురించి వినలేదు కాబట్టి బట్ ఈ తాల్మూడ్లో ఏముంటుందంటే ఇష్టపదలు చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళందరికంటే చాలా స్పెషల్ తక్కిన వాళ్ళంతా అంటరాని వాళ్ళు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 పౌలంటే వాళ్ళకి చాలా కోపం ఈరోజుకి కూడా ప్రభు అంటే ఎంత కోపమో పౌలంటే కూడా అంతే కోపం వాళ్ళు పౌల గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు ఎందుకంటే పౌలే కదా ఆయన సేవ జీవిత విధానం వలన ఎంతోమంది యూదులు ప్రభుని నమ్ముకున్నారు ఆయన సేవా కాలంలో ఎంతోమంది పౌలు చాలా కష్టతరమైన సేవ చేసేది ఆయన జీవితకాలం అంతా కాబట్టి ఆయన చాలా వ్యతిరేకం ప్రభు అంటే ఏ రీతిగా వ్యతిరేకమో పౌలంటే మరీ భయంకరంగా వ్యతిరేకం అన్నటువంటి కాబట్టి సరే మీకు ప్రవచనంలో మనం ఏం చూస్తున్నాం అంటే న్యాయధిపతిని కరోతో చెంప మీద కొట్టుచున్నారు అది దర్శనంలో అనిపిస్తుంది జరుగుతుంది క్షణమని బట్ కొట్టినారు అంటే జరిగిపోయింది కొట్టుచున్నారు అంటే ఇంకా జరుగుతా ఉంది విషయం కాబట్టి మనం అటుపరవారం చూసినాం దేవుని బిడ్డల్ని కొట్టడం అంటే దేవుణ్ణి హింసించడమే అన్న విషయము దేవుడే ప్రభువే మనతో మాట్లాడతారు కదా ఎక్కడ ఆ పుస్తక చూస్తాం మనము సౌలు దమస్కు మార్గంలో పోతా ఉంటే ఆ మధ్యాహ్నం వేళలో గొప్ప వెలుగులో నుంచి ప్రభు మాట్లాడమని మనం చూస్తాం సౌల నన్ను ఎలా హింసించున్నావని కాబట్టి ఏ రీతిగా హింసించడం దేవుని ఏ రీతిగా నా బిడలని నువ్వు హింసిస్తే నన్ను హింసించినట్లు అంటాడు కాబట్టి దేవుని బిడల్ని హింసించడము దేవుణ్ణి హింసించడం అన్న దాంతో సమాధానం సమానం కాబట్టి ఈ వాక్యము మన కాలంలో నెరవేరుతుంది ప్రపంచమే నెరవేరుంది సరే క్రిస్మస్ పొందిన రోజు హాలిడే పెట్టారంట గవర్నమెంట్ అది ఆశ్చర్యకరమైంది కదా పేపర్లో చూస్తుంటాము మేము ఈ రోజంతా రెండు మూడు రోజుల నుంచి పేపర్లు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్రిస్మస్ రోజు స్కూల్స్ కి హాలిడే ఇవ్వదంట ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అలా హాలిడే ఇవ్వదు ఎందుకంటే ఆ రోజు వాజ్పాయి పుట్టినరోజు అంతకుముందు మన ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా ఆయన పుట్టినరోజు కాబట్టి ఆ రోజు అందరు పిల్లలు బాక్స్ పై పుట్టినరోజు చేసుకోవాలా ఆ రోజు క్విజ్ కాంపిటీషన్స్ స్కూల్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు అందరు రావాలా అని పెట్టిరు చాలా మంది ఆపోజిషన్ పార్టీ వాళ్ళు వ్యతిరేకించి పెద్దగా అరవడం వల్ల మళ్ళా దాన్ని తీసేశారు ఇట్లాంటి అన్ని నడుస్తూ ఉంటాయి కొంతకాలం కానీ ఆ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్ మటుకు కంపల్సరీ వాళ్ళ ఆఫీసెస్ కి పోవాలా అని రూల్ పెట్టిర్రు కాబట్టివన్నీ ఆరంభం సరే మనం అనుకుంటున్నాం మనం గత ఆరు సంవత్సరాల నుంచి ధ్యానం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి కానీ దేవుడు మనకి ఖచ్చితంగా సూచన చూపిస్తున్నాడు ఏరీతిగా ఆయన చేతులలో గణహీనమైన ఘటనని లేవనెత్తి వాడుకుంటాడు అనేది కాబట్టి మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు ఏరీతిగా వాళ్ళని లేవనెత్తున్నాడు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం జరిగిందే అని మన సంపూర్ణంగా విశ్వసిస్తా ఎందుకంటే ఎంత ఉపాసలో ప్రార్థన చేసినా గవర్నమెంట్ తారుమార్క్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 ఆ మార్క్స్ పెట్టుకొని త ఒక టైంలో అమాంతంగా దొమ్మిగా వచ్చి పడతారు పడి భయంకరమైన శ్రమలకి గురి అయ్యేటట్లు చేస్తారు కాబట్టి ఇవన్నీ దేవుడు ఏర్పరచుకునే విధానాలు ఎందుకంటే మనం బుద్ధి కలగాలంటే మనం శ్రమల పోక తప్పదు కాబట్టి గొప్ప అందరూ శ్రమల గుండా ఈ కొంతమంది మరణిస్తూ ఉంటారు కొందరు చిత్రవదం అనుభవిస్తూ ఉంటారు అందరూ చనిపోతారు చివరికి విషయం మనం చూస్తున్నాం అది సంపూర్తి కావడం ఆయన ప్రవచనం సంపూర్తి కావడం అని కాబట్టి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 అయన ప్రతిదినము కోపపడు దేవుడు సరే ఎందుకు ప్రతిదినం కోపడాలయన ఎందుకంటే దేవుని బిడ్డలు ఆయన తట్టు తిరుగుతలేరన్న విషయం చెప్తు చూడండి ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు అంటే మరణించే కాలం అది వాళ్ళ సాధనములుగా మార్చుకున్నాడు ఎవరు సాధనంగా ఉన్నారు ఆయుధములు కాబట్టి పొడిచేరి అంటే ఇవన్నీ సర్పములకు తేళ్లకు సాదృశ్యం వీటన్నిటిని సుధపరుస్తుండడన్న విషయం చెప్తాడు పాపమును కపటం కను కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు ఒకటి గొప్ప జనము మగ శిష్యు గురించి చెప్పింది అది పాపమును కనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భం ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు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 న్యాయం తీర్చేవాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం తెస్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం చూడండి తెస్లోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ పత్రిక రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఆయన న్యాయం గురించి చెప్పడం చూడండి దేని మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మనం పడుతున్న శ్రమ దాని గురించే ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగిలని ఎంచబడిన నిమిత్తము మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పుకు తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది కాబట్టి మనము మనం అనుభవించే శ్రమ దీనికి సంబంధించిన విషయం అక్కడ మనల్ని యోగ్యులుగా తయారు చేస్తుంది వాటిని ఓర్చుకోవాలా అటువంటి శ్రమలను ఓర్చుకున్నప్పుడే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 ఒక పాత్ర ఉన్నది సరే ప్రకటన ఆ పాత్ర గురించి మనం జానిస్తూ ఉంటాం కదా భూమి మీద పాత్రలోని వేయబడ్డపుడు భూమి మీద ఎట్లా శ్రమలు వచ్చినాయనేది యహో చేతిలో ఒక పాత్ర ఉన్నది ఉన్నది అందులోని ద్రాక్ష పొంగుచున్నది ద్రాక్షరసం ఎప్పుడు పొంగుతుంది చెప్పండి ద్రాక్షరసము దేవుని బిళ్ళ సాదృశ్యం ఎప్పుడైతే అది పొంగుతుంది అంటే అది పులుస్తనే పొంగుతుంది అన్న విషయాన్ని చెప్తున్నాడు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 భూమి మీద ఉన్న భక్తిహీనులు అంటే సర్పములు తేళ్లు అవి వారిని పీల్ చేస్తే వాళ్ళలో ఉన్న రసాన్ని మొత్తం పీల్ చేసుకుని విషయాన్ని చెప్తున్నాడు ఇవి వ్యాఖ్యలు మనం మొదటి నుంచి నేర్చుకుంటున్నాం ఇక్కడ నేనైతే లక్ష మంది సాదృశ్యం నిత్యము ఆయనని ఆయన స్థుతిని ప్రచురము చేయుదును నిత్యం చేస్తామా నిత్యమైన వాక్యాన్ని ప్రకటిస్తామా దావిద్రాజ అంటున్నాడు నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేదును యాకబో దేవుని నేను నిత్యము కీర్తించేదను మనకు కూడా అవసరం ప్రతిరోజు మనం ఆయనని స్తించాలా గనపరచాలా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఎన్నిసార్లు చేసి మూడు సార్లు చేసింది కదా ప్రతిరోజు మూడు సార్లు చేసింది కదా దేవుని స్థుతించడం పద పదవచనంలో చూడండి ఇవన్నీ ఆత్మీయం ఆత్మలో దేవుడు మనకు అన్ని చూపిస్తున్నాడు అట్లా రాసి పెట్టిండి ఎంతో కాలక ఎప్పుడైతే భక్తిహీనులు లేక సర్పములు తేళ్లు గొప్ప జనాన్ని మింగివేస్తాయో పదవచడంలో భక్తిహీనుల కొమ్ములన్నిటిని అంటే కొమ్ములంటే మళ్ళీ తేళ్లు పొడిచెడి కాబట్టి తేళ్లు కాబట్టి భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టేదను కొమ్ము అంటే దాని ప్రదాని ఓ రీతికి చెప్పాలంటే భక్తిహీనులు అంటే సర్పములకి తేళ్లకు సాదృశ్యం కొమ్ములు ఇంకో రీతిగా మళ్ళా సర్పములకు సాదృశ్యం ఎందుకంటే నీ కొమ్ము అంటే నీ మహిమ రెండు మూడు వారాల క్రితం మనం గణించినాం నీ కొమ్ము అంటే నీ మహిమ లేక నువ్వు నువ్వు తీర్మానించేది నీ తీర్మానం నీ గొప్పదన సాదృష్టం కాబట్టి నీ కొమ్ము సరే కొమ్ము అంటే ఊదేది కూడా ఉంటుంది కానీ ఇక్కడ నీ తల మీద కొమ్ములు విషయం భక్తిహీనుల కొమ్ములు అని కదా అక్కడ కాబట్టి ఒక కొమ్ముకు సంబంధించింది కాదు అది భక్తిహీనుల కొమ్ములు భక్తిహీనులు అంటే తేళ్లైతే దాని కొమ్ములు అంటే దాని మీద సవరి చేసేవాళ్ళు గుర్రం మీద సవరి చేసేవాడు రౌతు అంటాం కదా రౌతు సర్పానికి సాదృశ్యము గుర్రము తేళ్లకు సాదృశ్యం ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి ప్రకటన గందలో వస్తే అయితే మనకు రౌతు దాన్ని నడిపించేవాడు అంటే దాన్ని ఏమంటారు అండి హార్స్ మ్యాన్ కదా ఇంగ్లీష్ లో హార్స్ మ్యాన్ హార్స్ తొక్కుంటా పోతుంది దాని కాళ్ళ కింద ఏం పడ్డా కాబట్టి తేళ్ళకి సాదృశ్యం అది కానీ దాని మీద కూర్చుండేవాడు సర్ప సాదృశ్యం ఎందుకంటే తేళ్ళకి అధికారం ఇచ్చేటోడే సర్పం తేలిక చెప్తాడు పోయి ఈ పని చేయండి ఆ పని కాబట్టి రావు ఎట్లా నడిపిస్తే అట్లా పోతా ఉంటాయి గుర్రాలు భక్తిహుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను కాబట్టి యుగ సమాప్తిలో వాళ్ళందరినీ నిర్మూలిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే నీతి కొమ్ములు హెచ్చింపబడును కాబట్టి ఎవడైతే కొమ్ములు విరిచివేయబడ్డాయో వాళ్ళని తిరిగి అంటే గొప్ప జనాన్ని గురించి మాట్లాడుతాడు గొప్ప యుగ సమాప్తిలో నీతి మందులుగా తీర్చబడతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంతవరకు వాళ్ళు స్వనీతిని ఆధారపడ్డవాళ్ళు నేను ప్రభునే స్వీకరి స్థితిస్తున్నా ప్రభునే స్వీకరించిన అని వాళ్ళు స్వనీతిగా అనుకుంటున్నారు నేను కరెక్ట్గా ఉన్నానని అనుకుంటున్నారు కానీ ఎట్టి వారు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మనుషుల కల్పితాలని నిఖలైతుల బోధ క్రిస్మస్ పండగ చేయడం అనేది బోధ ఖచ్చితంగా క్రిస్మస్ పండగ చేయడం అనేది బోధ నిఖలైతులంటే రోమీయులు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ బోధ కాబట్టి నిఖరహితుల బోధ నీలో ఉంది అనేసి ప్రభావం ముందుగానే హెచ్చరించండి కానీ అది ఎవరు గ్రహించలేసి ఈరోజు క్రైస్తవులు మరి విశేషంగా ఈ నెలలో అటువంటి వాక్యాలు చెప్పలేము చెప్పినా ఎవరు స్వీకరించాడు నేను దగ్గర అని కూడా అనియాడు ఆడినెన్స్గా నీ మీద చెప్పులు కూడా విశ్రేసి విసిరేస్తారు కానీ ఒకవేళ దేవుడు ఆ దశ నడిపిస్తే నీ మీద చెప్పులు పడ్డా నువ్వు వాక్యం చెప్పాక తప్పదు ఎందుకంటే ఇందకు ఇష్టం మన మౌనంగా ఉండద్దు అనేది నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేదును నిత్యము ఆయన కీర్తించేదను నేను ఎట్టి పరిస్థితుల్లో గమనం ఉండేది లేదు అటువంటి అవకాశం వస్తే నేను మటుకు ఖచ్చితంగా పోయి చెప్తాను సరే చెప్పేది ఎట్ట చెప్పాలా తనులు తినేటట్టు చెప్పాలా నేను చెప్పిందా తప్పే కూడా రుజువు పరచండి అని అన్నాడు నాలో పాపం ఉందని రుజువు పరచగలరా అని సవాల్ చేసిండి నువ్వు అంతే నేను చెప్పే వాక్యంలో తప్పు ఉందా చూపించండి చూపిస్తే ఇక్షణ నేను ఒప్పుకుంటా బట్ ఇది సత్యం మీరు ఒప్పుకోండి అని సవాల్ చేయగలరా మీరు ఏలియజ్ చేసిండి సవాల్ అనవచ్చు సరే అది శారీరకమైన విధానం అది కానీ మనకి ఈ రోజు అంత ఆత్మీయమైన విధానం దీన్ని ఏ రీతిగానూ అర్థం చేసుకుని వాళ్ళకి హెచ్చరికలాగా చూపిస్తావు ప్రవ్వే నీతిగల న్యాయవాది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏసు ప్రవ్వే ఆ న్యాయవాది ఎందుకంటే ఆ పొల రాష్ట్రపతికల్లో చూస్తామో సమస్త సృష్టి మీద ఆయనకు అధికారం ఇచ్చిండు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచిండో ఈ సృష్టి యావత్ మీద ఆయనకి అధికారం అనుగ్రహించబడింది పర్లోకంలో కూడా అంటే దూతల మీద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 ఆదేదో వాక్యం ఉండేను వాక్యం ఆయన యుద్ధను దేవుని యుద్ధం ఉండేను వాక్యమే దేవుడై ఉండేను కాబట్టి ఆయననే ధర్మశాస్త్రము ఆయననే మనకు అనుగ్రహించండి యాకోబు భక్తుడు కొన్నిసార్లు చెప్తాడు చూడండి మీరు యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చనంలో పన్నెండవ వచ్చనంలో ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించివాడు ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు అది ఏసుపరించి చెప్పబడుతున్న వాక్యం అక్కడ చూస్తాము ఆయనే రక్షించుటకును నశింపజేయటకును శక్తి మంతుడై ఉన్నాడు కాబట్టి రక్షించుటకును నశింపజేయటకును శక్తిమంతుడై ఉన్నాడు ఎవరు మన ప్రభు కదా కాబట్టి మనము సరే ఇక్కడ ఇంకో విషయం ఏముందంటే నరునికి తీర్పు తీర్చిన నీవిడవు మనం కాదు తీర్పు తీర్చేది ప్రభు తీర్పు తీర్చేవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ఆయన తప్ప ఎవరు తీర్పు తీర్చలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నియమించినవాడు ఆయననే న్యాయం ఆయననే ఆ విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఇసాల్ ప్రజలకు న్యాయ న్యాధిపతి మన ప్రభు అన్న విషయము యాక మరోసారి జ్ఞాపకం చేస్తుంది చూడండి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం సహోదరులారా మీరు తీర్పు పొందకుండా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు శనగకుడి అంటే సరిగే వాళ్ళకి తీర్పు ఉంటుంది అన్న విషయం చెప్తున్నాడు మనం ఈ లోకంలో ఒకడు శనగద్దన్న విషయం చెప్తున్నాడు మీరు తీర్పు పొందకుండా కొండు నిమిత్తము ఒకని మీద ఒకడు శనగకుడి ఇదిగో న్యాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటే త్వరగా రానే ఉన్నాడు రెడీగా ఉన్నాడు వాకిట అంటే తలుపు డోర్ ఇంగ్లీష్ లో డోర్ అంటాం హీ స్టాండింగ్ అట్ ద డోర్ అంటే న్యాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు రెడీగా ఉన్నాడు ఏ టైం రావచ్చు సరే ఆయన వచ్చేటి ఎక్కడ మనం చూస్తాం ఆయన తీర్పు తీర్చేవాడు అనేది ప్రకటన గ్రంథం చివరి భాగంలో చూస్తాం చివరిని ఒకసారి ఆ వాక్యం చూసి మనం తిరిగి మీకు గ్రంథానికి వెళ్ళిపోతాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదకొండవ విషయంలో చూస్తాం యేసు ప్రభువు యొక్క దైవత్వము ఆ రోజు సకల గోత్రంలో వారు చూస్తారన్న విషయాన్ని పదకొండవ అధ్యాయం మనం చూస్తున్నాం చూడండి మరియు ధవళమైన మహాసింహాసనమును దాని అందు ఆశుడ ఉన్న ఒకని చూచి సింహాసనం ఒకటే దాని మీద కూర్చున్నవాడు ఒకడే అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు యోహాను భక్తుని దర్శనమిది ధవళం అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్లో గేరా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 వైట్ థన్ జడ్జ్మెంట్ అంటారు ఇంగ్లీష్ అంటే చివరికి మొత్తం యుగ సమాప్తి ముగించినాక అప్పుడు ఆయన తీర్పు తీర్చవచ్చు ఎవరికి తీర్పు తీర్చడు సరే ఆయన ఎందు వారికి ఏ శిక్షా లేదు మనకు తీర్పు ఎందుకంటే మన పక్షంగా ఆయన తీర్పు కాబట్టి మనకి తీర్పు ఉండదు మనం ఆయన కొరకు జీవిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ గైకొని దానికి విధేత చూపిస్తున్నాం కాబట్టి మనకి తీర్పు తీర్పు ఎవరికి ఫస్ట్ రెండు విధాలుగా చూస్తాం తీర్పు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 కనబడకపోయను మరియు గోపవారేమి కొదివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ముందు సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అది లాస్ట్ ఇంకా యుగ సమాప్తి అయినాక అప్పుడు గ్రంథములు విప్పబడను సరే గ్రంథములు గ్రంథములు విప్పబడను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథములు గ్రంథము విప్పబడను ఎన్ని గ్రంథములు గ్రంథములు దాని తర్వాత రెండవది జీవ గ్రంథము దాని తర్వాత వేరే అంటే ఎన్ని గ్రంథాలు ఉన్నాయి అక్కడ గ్రంథములు అని అంటే రెండు గ్రంథములు ఉన్నాయి అక్కడ గ్రంథములు విప్పబడను అందులో ఎన్ని ఉన్నాయి ఒకటి జీవ గ్రంథము ఇంకోటి వేరే ఒక గ్రంథము సరే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 సముద్రము తనలో ఉన్న మృతులను అపగించెను మరణమును పాత లోకమును వాటి వర్షమునున్న మృతులను అపగించెను వారిలో ప్రతి తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్ని పడవేయబడెను ఈ అగ్ని రెండవ మరణంట్లు కనబడి ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయడెను వీళ్ళందరూ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 పాత జీవితాలు గతించిపోయినాక క్రొత్త జీవితాలు ఇవన్నీ యుగ సమాప్తి ఎంత అయినాక ఆయన శాశ్వత కాలము తన బిడల మధ్యలో నివసించడం అన్న విషయాన్ని అధ్యాయం అంతా చూపిస్తుంది సరే మనం తిరిగి మీక గ్రంథానికి వెళ్ళిపోతున్నాం ఆయన ఒకటి నీతిగల న్యాయవాది చివరి తీర్పు ప్రణ గ్రంథము ఇరవై మనం చూస్తున్నాం మీక ఆరో ఐదవ అధ్యాయము రెండవ వచ్చేటప్పటికి ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాలు చూపిస్తున్నాడు మనం అటుపైన వరకు చూసిన విషయం ఇదే ఈయన ప్రవచనము ఆయన పుట్టుకను గురించి ఆరంభించకుండా ఫస్ట్ ఆయన మరణం గురించి ఎందుకు చూపిస్తుంది ప్రవచనం ఎప్పుడన్నా ఆయన పుట్టాలా ఆయన పెరగాల ఆయన మరణించాలా ఆయన సమాధి చేయబడలా తిరిగి అన్న విషయాన్ని చూపించాల్సింది పోయి ఆయన మరణమే ఆరంభంతో చూపించి రెండో వర్షాలకు వస్తే ఆయన పుట్టుక గురించి చూపిస్తుంది చూడండి బెత్లహేము ఎఫ్రతా సరే బెత్లహేము అంటే సరిపోతుంది కదా మళ్ళా ఎఫ్రతా ఎందుకనలా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 లేక ఆలయం జీవాహార ఆలయం అంటే నా తండ్రి ఇంట జీవాహారము అని కూడా అర్థం బెత్లహేమంటే కాబట్టి ఆ పట్టణానికి పేరు ఎట్లా పెట్టి బెత్లహేము అనేది జీవా నిలయం కాబట్టి జీవాహారం నేనే అన్న ఏసు ఆ పట్టణంలో పుట్టాలా ఆ ప్రాంతంలో పుట్టాలా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 ఈ లోకంలో కానీ మనం చేయ ప్రతి పనిలో గాని ఆత్మీయ జీవితంలో గానీ వాక్యపరంగా అయినా కానీ నీ సేవ జీవితంలో కూడా నువ్వు ఫలించాలంటే నీ సేవ జీవితంలో ముఖ్యంగా నువ్వు ఫలించాలంటే నువ్వు ఆయన ఆహారాన్ని సమృద్ధిగా తీసుకోవాలి జీవాహారం నువ్వు పొందుకుంటేనే గానీ దాని ప్రకారంగా జీవిస్తేనే గానీ నువ్వు ఫలించలేవు విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది మన ప్రభుత్వ తప్ప ఎవ్వరూ అటువంటి ఫలాన్ని అనుగ్రహించాలనేసి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 ఇవన్నీ ధ్యానించాల వాక్యాలు ఏదో సండే పూట ఒక వాక్యం చెప్పబడింది కాబట్టి నేను అదే రోజు ధ్యానించి మండ నుంచి అన్ని మర్చిపోతానని కాదు ప్రతి రోజు ప్రతి వాక్యాన్ని మనము ధ్యానించిన జీవిత కాలము వీటిని ధ్యానిస్తూనే ఉండాలి కాబట్టి పదిహేనవ అధ్యాయం అంతా నువ్వు ఫలించలేకపోతున్నావు నీలో ఏదో లోపం ఉంది నీలో జీవాహారం లేదు అని కూడా చెప్పబడుతుంది కాబట్టి బెత్లహేము ఎఫ్రత అంటే జీవాహారం పొందుకున్నవాడే ఫలించుడు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నేను నిజమైన ద్రాక్ష వల్లిని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 నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును పారవేయును అటు నువ్వు ఫలించకపోతే నేను పడేస్తా నాటబడ్డ తీగవు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్నని దానిలోని మరియు ఫలించు ప్రతి తీగ తీగే మరీ ఎక్కువగా ఫలింప దానిలో నీ పనికిరాని తీగలను తీసివేయును అంటే నువ్వు సరిగా ఫలిస్తలేవు అంటే నీ పక్కన అన్ని కట్ చేస్తా ఉంటాడు నీకు ఈ లోకంలో దేనితో ఎక్కువ అటాచ్మెంట్స్ ఉన్నాయో అటాచ్మెంట్స్ అన్ని తీసేస్తా ఉంటాడు ఆయన విధానం అది ఈ లోకంలో దేని మీద ఎక్కువ ప్రేమ ఉందో అది నుంచి దూరం అవుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆయనలో ఫలించాలా కాబట్టి కాబట్టి ఈ లోకానికి అంటుకొని ఉంటే నువ్వు ఆయనలో ఫలించలేవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఆయన తప్ప దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు మనం ఫలించాలంటే అది విధానం చెప్తున్నాడు నయన్ నిలిచి ఉండి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 కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాము మన నరత దేని వల్ల దేవుని వాక్యం వల్ల అదే రీతిగా మన ప్రభు కూడా పదిహేనో అధ్యాయుల ఏమని చెప్తుందంటే నేను మీతో చెప్పిన మాటలను బట్టి అంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు విన్న ఈ వాక్యాలను బట్టి మీరు ఎప్పుడు పవిత్రులై ఉన్నారు ఈ వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవిస్తే మీరు పవిత్రపరచబడతారు వాక్యం తప్ప వేరే మార్గం లేదు అంతే ఈ మనం కచ్చితంగా దాని విషయంలో కఠినంగా ఉండాలా నువ్వు పవిత్రపరచబడాలంటే ఖచ్చితంగా ఆయన వాక్యమే ఇంకా వేరే మార్గం లేదు నువ్వు ఎక్కడ పోయినా ఏమి చేసినా ఎన్ని స్నానాలు చేసినా ఎంత ఉపాసాలున్నా ఎంత ప్రార్థన చేసినా నువ్వు పవిత్రపరచబడవు ఈ వాక్యము హృదయంలో నాటుకుంటేనే ఈ వాక్యాన్ని ధ్యానించి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ధ్యానించి నెమరు వేసుకుని దాని ప్రకారంగా జీవిస్తే నువ్వు పవిత్రపరచబడతావు ఈ విషయం నువ్వు చాలా జాగ్రత్తగా ధ్యానించుకోవాలని జీవితంలో ప్రతిరోజు ఆయనలో ఫలించాలంటే ఆయన వాక్యం ప్రకారంగా నువ్వు జీవించాలా నాయందు నిలిచియుండి మీ అందు నాయందు నిలిచిండు మీ అందును నేను నిలిచిందును తీకే ద్రాక్ష వలిలో నిలిచి ఉంటేనే గాని తనంతటి తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలించరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తు నువ్వు ఫలించాలా అంటే నువ్వేం చేయాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు సరే ఏమిదో వచ్చింది చూడండి మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహిమపరచబడును మీరందరూ బాగా ఫలించాలా దేవుని వాక్యంలో ఈ లోకంలో ఆయన ఆయన వెలుగుని మనం ప్రచురించ నిమిత్తం ఫలించాల మనం వెలుగు ఆయన వెలుగుని మనం ధరించుకున్న కాబట్టి ఈ లోకంలో మన వెలుగు ఆయన ఈ లోకం మీద అందరి మీద ప్రసరింపజేయాలి మనం అది మన పని అంటే ఆయన వెలుగుని ఆయన మహిమని మనం ప్రకటించాలి ఆయన మహిమ ఆయన వాక్యంలోనే ఉంది ఆయన వాక్యం బయల్పరచబడితేనే ఆయన మహిమ కాబట్టి ఆ మహిమని మనం ప్రకటించే వాళ్ళ ఆయన వెలుగుని అనేకలకు చూపించాలి మనం అదే మనం చేసుకోవాల్సిన జీవిత విధానం వాక్యం పక్కకు పెట్టేసి ఇంకా ఏం ప్రయత్నించినా ను ఫలించలేవు క్రైస్తవ సంఘము పాస్టర్స్ ఎందుకు అరీతి కూడా ఈరోజు వాళ్ళు వాక్యాన్ని పక్కకు పెట్టేసి ఇంకా ఏదో చెప్తున్నారు ఏమేమో గొప్పతనాలు వాళ్ళ దాంబిత్వంలు వాళ్ళ గొప్పతనము వాళ్ళ చర్చ గురించి వాళ్ళ వాళ్ళకున్న తలాంతుల గురించి గొప్పతనాలు చెప్తున్నారు కానీ ప్రభు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు మన మన ప్రభు యొక్క గొప్పతనాన్ని చూపించాలా అన్న విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే ఆయననే నీతిగల న్యాయవాది అన్న విషయాన్ని మనం జానిస్తున్నాం ఆయనలో మనం ఫలించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ఫలించకపోతే మట్టుకు నీకు తీర్పు నిన్ను కట్ చేసి పడేస్తా శాశ్వతంగా ఇది చాలా కఠినమైన వాక్యం కదా మనమందరము బహుగా ఫలించడం ఆయనకి నువ్వు ఫలించకపోతే రెండవ వచనంలో చూస్తున్నాం నాలుగు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎక్కడ పడేస్తాడు బయటపడేస్తాడు అంటే ఆయన సన్నిధిలో ఉండం ఆయన కళ్ళంలో మనం ఉండం ఆయన కళ్ళం అవతల బయట పడేస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మీక గ్రంథం దానికి సంబంధించిందే కదా కాబట్టి బెత్లహేము ఎఫ్రత అంటే మేవుని మందిరంలోని ఆహారము లేక ఆహార నిలయము ఎఫ్రత అంటే ఫల ఫలవంతము ఫలబలితం కాబట్టి బెత్లహేము ఎఫ్రత యూదవారి కుటుంబము లో నీవు స్వల్పమైన స్వల్ప గ్రామం నువ్వు స్వల్ప గ్రామము యూదా గ్రామములలో లేక యూధ దేశంలో నువ్వు స్వల్పమైన గ్రామము ఎవ్వరు దాని గురించి మాట్లాడరు బెట్లహేం గురించి ఎఫ్రత గురించి ఎక్కడ మనం చూడము ఒక్క రెండు సార్లు చూస్తాం బైబుల్ అంతే పాత నిబంధన ఎందుకంటే అక్కడ నుంచి ఏమీ మంచిది రాదు అదేదో చిన్న మా గ్రామం అది కాబట్టి దాని గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ అక్కడ నుంచి మన ప్రభుని ప్రభు పుట్టడం అనే విషయం ఆశ్చర్యకరమైన వాక్యం నువ్వు స్వల్పమైనను నా ఇస్రాయలులను ఏలబోవాడు చూడండి అంటే ఏలబోవాడు అంటే న్యాయవాది రాజు ఇస్రాయలులను ఏలబోవాడు నీ నీల నుండి వచ్చును ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఇస్రాయల్ని ఏలేవాడు ఎక్కడి నుంచి రావాలా ఇస్ పల్లెల నుంచే రావాలా అంటే శారీరకమైన ఇసల ప్రజల ఆత్మీయమైన ప్రజల ఈ విషయం మనం ఎప్పుడూ అర్థం చేసుకోవాలా ఆత్మీయమైన ఇసల్ని ఆయన ఏలేవాడు తక్కిన వాళ్ళని శిక్షించేవాడు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఎవరైతే ఆత్మీయ ఈశాలుగా ఉండారో వాళ్ళందరూ శిక్ష విధి పొందుతారన్న విషయం మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం కాబట్టి యుగ ఆయన ఉండేవాడు గొప్ప దేవుడు ఆయన ఎప్పటికీ ప్రత్యక్షం ఉంటాడు ఈ రోజు కూడా ప్రత్యక్షం అవుతుండడు మనకు ప్రతిరోజు వాక్య చూస్తున్నాం ఆయన మనం చూస్తున్నాం ఇంకా వాక్యం ఆయన ఏదో ఇట్లా నిలువ టంగి వేసుకొని జుట్టిరా వేసుకుని కనిపించిన అవసరం లేదు మనకు ఆయన ఒకరోజు ముఖాముఖిగా చూస్తున్నాం కానీ ప్రతి రోజు మనం ఆయన పరోక్షంగా చూస్తున్నాం ఎక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం ఆయన ప్రతిరోజు మనకు ప్రత్యక్షం అవుతున్నాడు అందుకే నువ్వు ప్రతిరోజు దీని వాక్యం పొద్దున్న లేస్తే స్పెషల్ టైం పెట్టుకోవాలి చలి ఉన్నా ఎండా ఉన్నా వర్షం ఉన్నా వంకుడున్నా నొప్పులున్నా ఏమున్నా ఆయన మనం ఆయన చూడాల ప్రత్యక్షం అంతే ఆయన చూడకపోతే ఆ రోజంతా వేస్ట్ అని జీవితం కాబట్టి అందుకే ఉదయం లేస్తేనే ఆయన వాక్యని ధ్యానించడం కొరకు మనము సిద్ధపడాలి ఎందుకంటే ఆయననే ఆశ్చర్యంగా మీక ఈ ప్రవచనం చూస్తున్నాడు ఆయన కాలంలో నెరవేరే అది ఐదు వందల సంవత్సరాలు సంవత్సరాల తర్వాత నెరవేరింది అది కాబట్టి ఆయన ఆయన తర్వాత నాలుగు ఐదు తరాలు ఆరు తరాలు ఆయన తర్వాత ఆరు తరాల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది అంటే యేసు ప్రభు ఏడవవాడు అంటే ఏడవ తరం ఆయన తర్వాత ఏడవ తరం ఈయన అంటే దగ్గర దగ్గర ఆరు ఏడు వందల సంవత్సరాలు సంవత్సరానికి వంద సంవత్సరాలు ఒక తరం అనుకుంటాం కాబట్టి ఏడవ తరం అంటే ఆరు తరాల తర్వాత ఆయన వచ్చినవాడు ఈ లోకంలో ఆయన పుట్టిండి విషయం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి ఆశ్చర్యకరంగా మూడవ వచ్చి కాబట్టి ప్రస స్త్రీ పిల్లలను కనునట్లు కను వరకు కాబట్టి ప్రసవ స్త్రీ పిల్లను కను వరకు ఆయన వారిని అపగించును ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరిని అప్పగిస్తాడు మనము ప్రసవించేంత వరకు గొప్ప మనం ప్రసవించాలన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ప్రసవించేంత వరకు వారిని అప్పగిస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు ఆయన సహోదరుల్లో శేషించిన వారు కాబట్టి ఎప్పుడైనా అర్థం చేసుకోండి బైబుల్ అంతటా శేషించిన వారు అంటే లక్ష మంది అనట అంటే చిన్న గుంపు శేషము అంటే చిన్న గుంపు ఆయన కాపాడుకున్న గుంపు అని అర్థం కాబట్టి ఆ ఆయన సహోదరులలో అంటే గొప్ప జనంలో నుంచి శేషించిన వారు అంటే చిన్న గుంపు అంటే లక్ష నలభై నాలుగు మంది వారు ఇసలలో ఇస్రైలతో కూడా తిరిగి వత్తురు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి యుగ సమాప్తిలో గొప్ప జనము తిరిగి వస్తారు ఎవరి దగ్గరికి లక్ష నలభై వేల మంది దగ్గరికి వాళ్ళందరు ఎక్కడ ఉన్నారు ప్రభు దగ్గర ఉన్నారు కాబట్టి యుగ సమాప్తిలో వీళ్ళందరూ తిరిగి వస్తారన్న విషయం జ్ఞాపం చేసినట్టే వాళ్ళందరూ హత దేవుని సన్నిధికి తిరిగి వస్తారు అంత ఆశ్చర్యకరమైన ప్రవచనం ఇది ఎవడట ధ్యానించాడు ఎక్కడ ధ్యానించాడు ఏ కామెంట్రీస్ నాలుగు సంవత్సరాల కామెంట్రీస్ నేను ఎన్ని చూసినా గాని ఏ కామెంట్రీస్ లేదు ముఖ్యంగా నేను ఈ మధ్య బిషప్ జేమ్స్ బటన్ కాఫ్ మ్యాన్ అనే ఒక వ్యక్తి ఒక నేనుకుంటే బహుశా ఒక యాభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం రాసిండు కామెంట్రీ అంటే ప్రతి వాక్యంని ఎట్లా అర్థం చేసుకోవాలనే నేను పుస్తకం అది బయట చాలా కాస్ట్లీ ఉంది రెండు మూడు రూపాయలు ఉంది ఇంటర్నెట్లో పెట్టింది కాబట్టి నేను అక్కడ పోయి చూస్తున్నాను కాబట్టి అయన కొంచెం దగ్గరగా అంటే ఈ కాలానికి అనుగుణంగా అది అర్థమయ్యినట్టు రాసిన గానీ ఆయన కూడా ఇవన్నీ తప్పి ఇవన్నీ ఆయన దృష్టికి రాలేదు దేవుడు ఇవ్వలేదు ఆయన మనకి ఇస్తున్నట్లు ఆయనకు ఇవ్వలేదు ఆ వాక్యం ఇవి యుగ సమాప్తిలో జరిగేది అనే విషయము మనకు అర్థమైనట్లు ఆయనకు ఆ రీతిగా బయలుపరచబడలేదు కాబట్టి వారికి అవి ఏ రీతిగా అనుగ్రహించబడలేదు వాళ్ళు కొంచెం దగ్గరకు వచ్చి అక్కడనే ఆగిపోయినారు కాబట్టి మనం అట్లా ఆగిపోవడానికి వీలదు మనం ఇంకా పోతూనే ఉండాలి ఆయనలో ముందుకు వెళ్తూనే ఉండాలన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది మనకి కాబట్టి సహోదరుల్లో స్నేహించిన వారును ఈలో తో కూడా తిరిగి వచ్చరు ఆయన నిలిచి యహోవ బలము పొంది తన దేవుడిని యహోవ నామము మహాత్మును బట్టి యహోవ నామ మహాత్వ్యమును బట్టి తన మందను మేపును చివరికి అందరూ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన దగ్గర నివసిస్తారన్న విషయాన్ని జ్ఞాపకం ఇవన్నీ చివరికి జరిగాయి అని ఆయన తీర్పు ముగించే టైంకి జరిగేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా ఆయన పుట్టుకకు సంబంధించిన ప్రవచనము మనం ఇక్కడ చూసినాం గానీ పాత నిబంధనల అంతా దగ్గర దగ్గర మూడు లేక మూడు వందల ఆయనకు సంబంధించినవి ఆయన ఏ రీతిగా పుడతాడు ఎక్కడ పుడతాడు అనే విషయం ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం విషయ గ్రంథంలో చూస్తాం ఆయన పుట్టుకకు సంబంధించినవి జకరే గ్రంథంలో చూస్తాం ఆయన మరణానికి సంబంధించినాయి అట్లా ప్రవచనలు అన్ని పాత నిబంధన కాలపు ప్రవచనల్ అన్ని ఆయన పుట్టుక మరణ భూస్థాపన ఆయన ఎట్లా ఆయన ముప్పై వెండి కాసులకు ఏరీతిగా అప్పగించబడిండు తన స్నేహితుడే తన ఏరీతిగా అప్పగిస్తాడు ఇవన్నీ విషయాలు మనం అక్కడ జనిస్తాం అదే రీతిగా ఆయన షేము సంతతివాడు లేక అబ్రహం యొక్క సంతానమని లేక యూధ గోత్రికుడని దావిదు సంతానమని ఈ రీతిగా చెప్పబడే వాక్యాలే ఆయన శిలో మరణము గురించి ఎక్కడ చూస్తాం మనం యశ్యా గ్రంథం యాభై మూడవ ఆయన శిలో మరణం అక్కడ చెప్పబడింది కాబట్టి ఆయన ఆయన ఆయన జీవిత కాలం ఏ రీతిగా జీవించిన విషయాలు ప్రవక్తలు ముందుగానే దాన్ని దర్శనతిగా చూస్తున్నారు కాబట్టి వాటిని గురించి చెప్పబడింది కాబట్టి ఆయన గురించి అనుమానమే లేదు ఎక్కడ కూడా ఒక్క పోషణ కూడా అనుమానం ఉండదు ఆయననే రక్షకుడు ఆయననే మెస్ అయ్య అన్న విషయము అడుగడుగున మనము బైబుల్లో చూస్తూనే ఉంటాం ఆయన హస్తాలు పాదములు మేకులతో దిగగొట్టబడడం ఆయన అనిల మధ్యలో సేవ చేయడం ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి ఆయన గళలియ ప్రాంతంలో ఏ అనిల మధ్యలో సేవ చేసి కుంటివర లేపడం గుడ్డి చూపు పొందడం ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి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 కాబట్టి దావెది సింహాసనం అంటే దావేది గోత్రం నుంచి వచ్చినవాడు కాబట్టి శాశ్వత కాలం రాజ్యాని రాజ్యాన్ని ఆయన సింహాసనం స్థాపిస్తున్నాడు ప్రభు కాబట్టి ఈ రోజు లేదా ఆయన రాజ్యం లేదు దావిదు ఎక్కడ కనిపించాడు దావెది మరణించి చాలా ఆయన సంతానం ఎవరు కనిపించారు ఈ రోజు దావిదు సింహాసనం లేదు అక్కడ కాని ఆప్య దృష్ణం చేస్తే ఆయన సింహాసనము ప్రభువే దావిదు కుమారుడు అంటే దావిదు సంత వచ్చినవాడు కాబట్టి దావిదు కుమారు అంటున్నాం ఆయన దావిదు సింహాసనం మీద యుగ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 ఈ విషయం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు మెసేని చంపడం అన్న విషయం వాళ్ళ ప్రభుని చంపడం వలన ఏం జరుగుతుంది అన్న విషయం యుగ సమాప్తిలో అందరూ ప్రభుని తిరిగి సిలివేస్తారన్న విషయం మనం ఆత్మీ దృష్టిని అర్థం చేసుకోవాలా సరే మతంలో ఏం చెప్తారంటే ఇసాల్ ఫైల్ అతను కాబట్టి ఆయన తిరిగి వచ్చినప్పుడు అది ఒక రోజు నేను మనం చంపినాం కదా అని అనుకుంటారంట కానీ ఆత్మీయృష్టిని మనం అర్థం చేసుకోవాలి ఈ వాక్యాన్ని ప్రతి రోజు మనం ఆయన చంపుతున్నాం ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా మేక గ్రంథం ప్రకారంగా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 యుగ యుగ యుగములకు మనము ఆయనతో పాటు నివసించలాగా పాపం నుంచి మనకి బిడలగా కల్పించింది ఎన్నడికి జ్ఞాపకానికి రానియకుండా మనల్ని ఆయన బిడలుగా తయారు చేసుకొని పాపం నుంచి దూరంగా మనల్ని తీసుకొని ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించలాగా ఒక శేషము తన స్వకీయ జనంగా పరిశుద్ధ జనాంగంగా మనల్ని తయారు చేసుకొని ఒక చిన్న గుంపులాగా ఇసల్ ప్రజల్లోని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిండు మన ప్రభు కాబట్టి ఆయన ఆయుధ వర్షంలో చేస్తున్నాం ఆయన సమాధానం మనకు కారకుడు మన ప్రభు సమాధానానికి కారకుడు మనకి సమాధానం ఇస్తాడు ఎప్పుడు యుగ సర్తలు గొప్ప జనం ఆయనలో సమాధానం పొందుతారు హత సాక్షులై ఆయనలో సమాధానం పొందుతారు దాని తర్వాత అసరుకు సంబంధించిన విషయాలు మనము నుంచి ధ్యానిస్తాం దాని తర్వాత ఈ యొక్క అధ్యాయం ముగిస్తుంది ఈ యొక్క ఆయుధవాధ్యాయం అంతా ఆశ్చర్యకరంగా చెప్పుబడ్డ వాక్యాలుంటాయి తిరిగి మీరు ఆ యొక్క సర్పముల తేళ్ల గురించి చేస్తారు చివరికి ఎనిమిదవ అధ్యాయం నుంచి వచ్చేటప్పటికి ఎనిమిది నుంచి పదిహేనవ అధ్యాయానికి వచ్చేటప్పటికి సర్పముల తేళ్లు ఏరితిగా శ్రమలు అనుభవిస్తాయి వాళ్ళని ఏరితిగా దేవుడు శాశ్వతంగా నిర్మూలిస్తాడు అన్న విషయాలు అక్కడ చెప్పబడ్డాయి ఎప్పుడైతే మనకు సమాధానం అనుగ్రహించబడుతుందో ఇస్వల్ ప్రజల సమాధానం పొందినాక తీర్పు ఏరితిగా అశ్వడి మీద ఉంటుంది లేక సర్పంల మీద తేళ్ల మీద ఉంటుంది విషయమే వచ్చే మనం ధ్యానిస్తాం అటువంటి కృప దేవుడు మనకు కనుగరించాలని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులకు దేవ వదనాలేసయ్య మీరే మాతో మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రవ్వ మేమిందులో అనుమానించేది లేదునైనా ఎందుకంటే ప్రవ్వ దుష్టుడు మాత్రం అనుమానాన్ని తీసుకొస్తుంటాడు కానీ అనుమానాన్ని పారదోల్లేవారు మీరునైనా ప్రతి క్షణం మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నారు ప్రవ్వ ఓ మీరే ఆ ఆహార నిలయం జీవ ఆహారానికి మీరే నిలయం ప్రవ్వ మీరే ఆ యొక్క బెట్లహయం మీలో ఉంటేనే మేము ఎఫరతలాగా తయారగలం ప్రవ్వ మీలో లేకుంటే మేము ఫలించలేంనైనా కాబట్టి మీలో మేముండి ఫలించలాగా మేము బహుగా ఫలించడము మిమ్మల్ని మహింపరచడం కాబట్టి ప్రవ్వ మేము బహుగా ఫలించి మిమ్మల్ని మహింపర్చే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సమ్మ ప్రవ్వ మమ్మల్ని ముట్టండి స్వస్థపరచండి ప్రతి అక్కర్లు కొరతలు తినండి ప్రతి కష్టం నష్టం మీరు ఇబ్బందుల నుంచి విడుదల ఓ ప్రవ్వ నిరీక్షణ కలిగి మీ అందు స్థిరత్వమైన మనసు మాకు అనుగరించి నడిపించండి మీరు రాక్రవసత పరుచుకొని మీరే మహింపొందమని రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్